ఇప్పుడు దీన్ని కాదని జ్ఞానం అంటూ నేను బ్రహ్మను నేను ఆత్మను అది ఏమిటో తెలియదు పెట్టదు ఇప్పుడు దాన్ని ఏం పట్టుకుంటాం దీన్ని ఇలా చెబిడదం కొంతకాలని అనిపిస్తుందా అనిపించత తర్వాత జ్ఞానం అన్నారు అనుకోండి జ్ఞానం అంటే ఏమిటి కొడుకు కొడుకు కాదు కూతురు కూతురు కాదు బ్యాంక్ అకౌంట్ మంది కాదు ఇది మన మనం దేనికి అధిపతులను కాదు ఇది మాట ఓ నేనే చేసి పెతకాలి వాళ్ళు పెడితే తినాలి లేకపోతే వస్తు ఉండాలి నాకు ఎందుకు పెట్టలేదు అని అనడానికి లేదు కొడుకు చెప్పిన మాట కానీ పోతే కథ మాద్దామంటే కూడా లేదు ఎందుకంటే కొడుకు కొడుకు కాదు తండ్రి తండ్రి కాదు కాబట్టి ఈ అజ్ఞానం బాగుందా ఆ జ్ఞానం బాగుందా అజ్ఞానమే బాగుంది జ్ఞానంలో బంగారం నాది కాదు అజ్ఞానంలో అయితే నా బంగారం నా దగ్గరే ఉంటుంది ఇప్పుడు అర్జెంటుగా ఈ బంగారాన్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జనులు ఈ వేదాంతాన్ని శ్రవణం చేసి దాన్ని అనుభవాన్ని తెచ్చుకోవటానికి సంసిద్ధంగా ఉండరు దే ఆర్ నాట్ రెడీ బరీ నాట్ బికాస్ దేర్ ఈజ్ సంథింగ్ ఇన్హరెన్స్లో వాళ్ళలో ఏదో డిస్క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు రెడీ కానీ ఇదని నేను అంటలేదు బట్ బికాజ్ దే లోన్ వాన్ టు బి రెడీ అలా ఉంటా ఇది ఒక పద్ధతి ఇది ఒక సందర్భం ఇంకా రెండవ సందర్భం వాడు కర్మచూడు ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతిదాన్ని తనకు అనుకూలంగా వాడు మార్చేసుకుంటాడు దాన్ని డిశ్చార్జ్ చేసేసి మార్చేసుకుంటాడు అంతే తప్ప దీని నుంచి మనం బయటపడుకోవాలి ఈ సంసార బంధం నుంచి మనం బయటపడుకోవాలని వాడు అనుకో వాడు మార్చేసుకుంటారు ఇప్పుడు కామ్యకర్మలు చేయదన్నారు కదా నిత్యకర్మలను చేయమన్నారు కదా శ్రీకృష్ణుడు అంటే కామన్ అంటే ఎవరు కనుకుంటున్నారండి జ్ఞానం కావాలంటే అది కూడా కామన్ అయ్యింది కామన్ లేకుండా ఎవరు అనుకుంటుంది అది మాత్రం కామన్ కాదా మోక్ష కామి అన్న అది కూడా కామన్ కదా కాబట్టి కామన్ నాలుగు రకాలు ఏబిసిఎఫ్ ది డిజైన్స్ ఏ ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ బి కైండ్ ఆఫ్ డిజైన్స్ సి డి ఏదో ఉంది నాకు గుర్తు బి అంటే బైండింగ్ డిజైన్స్ ఏ అంటే ఏదో సమ్ డిజైన్స్ ఈ డిజైన్స్ లో ఈ ఏబీసీ మీరు అట్టు పెట్టుకోవద్దు అటును వదిలిపెట్టేయండి డి మాత్రం అడ్డు పెట్టుకోండి అది దాన్ని ఏబీసీడీఎఫ్ డిజైర్స్ అని మార్చేస్తాడు శ్రీకృష్ణుడు ఎక్కడేమైనా పోయాడు కదా శ్రీకృష్ణుడు ఏమన్నాడు సర్వాన్ కామాన్ అన్నాడు కదా రజహాతు ఎలా కామాన్ సర్వాన్ దానికి ఏబీసీడీఆ్ డిజైర్స్ తర్వాత డిజైర్స్ లో రెండు రకాలు ఉంటాయి బైండింగ్ ఉంటాయి నాన్ బైండింగ్ ఉంటాయి బైండింగ్ మీరు అటు పెట్టుకోవచ్చు నాన్ బైండింగ్ బైండింగ్ వదిలిపెట్టేసి నాన్ బైండింగ్ అట్టు పెట్టుకుంటే సరిపోతుంది నాన్ బైండింగ్ ఏమిటి మనకి బాగా ఆ ఈశ్వరుణ్ణి చక్కగా ఆరాధించింది కుబేరుని వాళ్ళని పూజారి చేసుకుని మనం కొట్రని సంపాదించడం అనే డిజైర్ ఇది బైండింగ్ కాదండి అది బైండింగ్ కాదు ఎగరవాడ ఆస్తి మనకు అన్యాయంగా వచ్చేయాలని బైండింగ్ అవుతుంది తప్ప కుబేర యంత్రాన్ని పూజించేసి రక్షణ స్వల్పా సంపాదించుకుంటే అది బైండింగే కాదు బాగుంటుంది కదా అది ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని వీళ్ళు మార్చేసుకుంటారు వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందారు వాళ్ళ దగ్గర కూడా ఈ వేదాంత ప్రమాణం ఏమవుతుంది వీగిపోతుంది కానీ ఎక్కడ వేదాంత ప్రమాణం పనిచేస్తుంది ఒకసారి పనిచేసిన తర్వాత వేదాంత ప్రమాణము అది మళ్ళీ వీగిపోయే ప్రసక్తి ఉండదు అది ఎక్కడ గడితే మీకు కథ చెప్తా ఆ ములా నసుని ఒక ఆయన ఉండేవాడు విన్నారా మీరు ములా నసరుద్దీన్ కథలు వేదాంత కథలు ఇవి వేదాంతల కథలు ఇలాగే ఉంటాయి ములా నసరుద్దీన్ ఒకసారి సినిమాకు వెళ్ళాడు సినిమా కాదు నాటకం చూడ్డానికి ఆ రోజుల్లో నాటకాలు ఉండేవి థియేటర్కి నాటకాన్ని చూడ్డానికి వెళ్ళాడు భార్యతో కలిసి ఆయనకు కొడుకు చిన్నపిల్లవాడు పిల్లవాడు పిల్లవాడు నెలలో పిల్ల పిల్లవాడు చూసు గేట్ దగ్గర ఆ థియేటర్ వాళ్ళు ఆపే చూడండి నాటకం నడుస్తుండగా స్టేజ్ మీద పిల్లవాడు ఏడిచినట్లయితే శిశువు ఏడిచినట్లయితే అది మా రూల్స్ కు వ్యతిరేకం కాబట్టి మీరు వెళ్ళడానికి వీడలేదు అన్నారు వాళ్ళు అంటే నసురుద్దీన్ అన్నాడు ఏం మాట మాట్లాడతావా ఐదుగో రెండు టికెట్లు పనుకొచ్చి పట్టుకొస్తాయా డబ్బు ఇచ్చి టికెట్లు వచ్చిన తర్వాత వెళ్ళడానికి వీల్లేదంటాం అర్కొసేదా ఇదిగో టికెట్లు అని దబాయిస్తాడు డబల్ ఇస్తే అప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్న ఆయన ఆయన మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ కూడా వస్తాడు వచ్చిన సరే కాంప్రమైజ్ చేస్తాడు ఏంటి సరే వెళ్ళండి కానీ శిశువు మాత్రం అడవకూడదు ఏడవకూడదు శిశువు ఏడ్చినట్లయితే మటుకు మిమ్మల్ని థియేటర్ నుంచి బయటికి పంపించేస్తాము అంటాడు అంటే మళ్ళీ నశ్వరుధి అని బయటికి పంపించేస్తానంటావు చక్కటి అన్నప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మీ పెట్లో వేసేసుకుని బయటికి పంపించేస్తారా ఎలా బయటికి పంపిస్తాం అదే లభుకుంటుంది మళ్ళీ రమేస్తాడు చూడండి ఇంటర్వెల్లో లోపల తెల్లవాడు ఏడిస్తే బయటికి పంపించేయడానికి ఖాయం కానీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం కానీ లోపల ఉండడానికి మాత్రం మీరు ఇంటర్వెల్లో లోపల ఇంటర్వెల్ దాటిందంటే బయటికి వం చేయడం ఖాయం డబ్బులు కూడా ఇవ్వము అని వాడు కాంప్రమైజ్ పెడతాడు సరే సరే ఒప్పుగుట్టీ ఒప్పుగుట్టాడు ఒక గుడ్డు చూస్తూ ఉంటారు ఇంకెంటర్లో పోవగనుకుంది గంట అయిపోయింది పోవగనుకుంది ఆయన ఇద్దరు చూస్తూ ఉంటాడు ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ లేదు భార్యను ఎలా నడుస్తూనే నాటకం అని అడుగుతారు అయితే వేస్ట్ నాకేమీ ఇంట్రెస్ట్ కలవనిట్లేదు అంటే అది కానీ ఇకే ఆలస్యం తెల్లవాడు గిల్లు బిచ్చి నిద్రపోతున్నాడు పిల్లడు ఒక్క బిచ్చు గిచ్చు మనం బయటికి వెళ్ళిపోవచ్చు మన డబ్బులు తీసుకుని లేచు ఆ రకంగా మీరు సంసారంలో ప్రవేశించారు మీరు పని కట్టుకుని టికెట్ సంసారంలో ప్రవేశించారు నా వీళ్ళు నా వాతవి నా భార్య నా భర్త నా కొడుకు నా కూతురు నా బ్యాంక్ అకౌంట్ నా మన వల్లి మీరు ప్రవేశించారు పని కట్టుకుని ప్రవేశించారు దానికి ఫీజు పే చేసి డబ్బులు కట్టి లోపల ప్రవేశించారు ఇప్పుడు కనుక మీకు ఆ సంసారం నుండి నిజంగా రోత పుట్టిందా గడిద్ది పాయింట్ రోత పుట్టలేదనుకోండి కంటిన్యూ మీరు ఎంత వేదాంతం ఉన్నా మిమ్మల్ని వేద సంవత్సరాలని ఎవరు బయటకు తీసుకురాలి మీకు రోత పుట్టిందా పుడితే మిమ్మల్ని మీరే ఒకసారి గట్టిగా గిచ్చుకుని ఒక్క ఏడుపు ఏడు చేసి బయటకు వచ్చేసేయండి ఒకసారి డూ దాట్ డోంట్ స్టే ఇన్ దాట్ కమ్ అవుట్ మిమ్మల్ని మీరే ఒక్క గిచ్చు గిచ్చుకుని సెల్ఫ్ డిహెప్నటైజేషన్ ఈ సంసారమంతా సత్యమైన హిప్నాస్టిక్స్ నుంచి డీహిప్నటైజ్ చేసేసుకునే నేను చైతన్య స్వరూపుడము శాంతినాయక్త స్వరూపము ఈ సంసారం ఏది కూడా నన్ను లేపము చేయదు నాకు అంటుకోదు నథింగ్ టచ్స్ మీ ఐ ఆమ్ అవేర్నెస్ ప్యూర్ ఐ ఆమ్ ప్యూర్ పీస్ ఎట్ ఈజ్ వాట్ ఐ ఆమ్ నథింగ్ టచెస్మి నేను స్పేస్ వలె శుద్ధమైన చైతన్య స్వరూపుడను చెన్మయుడను కర్తృత్వ భోక్తృత్వములు నన్ను స్పృశించను కూడా స్పృశించవు యు టెల్ దట్ యువర్ శల్ ఇదేనండే మిమ్మల్ని సంసారం ప్రతిసారి మీరు ఈ సెల్ఫ్ తనని తాను దిచ్చుకోవడం ఒక గిల్లు దిల్లుకుని యూ టెల్ యువర్ సెల్ఫ్ ఇలా దిచ్చుకోవడం నేను శుద్ధ జన్మయుడను ఈ దేహేంద్రియ మనస్సులు ప్రకృతి ప్రకృతి యొక్క ధర్మములు నా ఎందు లేవు నేను పురుషుడను తప్ప ప్రకృతిని కాదు మనస్సు దేహము ప్రకృతి ఇదని నేను చెప్పినట్టుగా ఇన్ సో వర్డ్స్ అవే పదాలతో మీరు చెప్పుకోవాలి నేను శుద్ధ జన్మయుడను మనస్సు దేహము ప్రకృతి నేను ప్రకృతిని కాను ప్రకృతిని తెలియవాడమే తప్ప ప్రకృతి నా స్వరూపం కాదు కర్తృత్వ హోతృత్వములు ప్రకృతి ఎండే ఉంటాయి నా ఎందుకు ఉండవు నేను సాక్షిని నన్ను ఈ సుఖ దుఃఖములు అనేవి కూడా నన్ను స్పృశించవు అని మీరు చెప్పుకోవాలి ఓ గిల్లు గిల్లుకోవడం చెప్పుకోవాలి ఇప్పుడు ఏమవుతుందో తెలిసినా అండి యు వాకౌట్ ఆఫ్ సంసారీ వాకౌట్ ఆఫ్ సంసార నాట్ యూ వాకౌట్ ఆఫ్ యువర్ హోమ్ ఈ రోజు వాకౌట్ ఆఫ్ యువర్ హోమ్ నేను మీ హోమ్ నుంచి బయటకు వస్తారంట లేదా మీ సంసారం నుంచి బయటకు వస్తారు ఎవడైతే నేను త్యాగం చేయాలి అనుకుంటాడో వాడు అజ్ఞానియాడు ఎందుకంటే వాడికి తెలియలేదు ఏమని తెలియలేదు ఏదీ నన్ను పట్టుకోలేదు నేను పట్టుకున్నది ఏదీ లేదు అనే సత్యాన్ని వాడు తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక నేను పట్టుకున్నాను అని భ్రమపడ్డాడు భ్రమపడి నేను విధులు పెడతాను అని అనుకున్నాడు కాబట్టి విధులు పెడతాను అన్నవాడు పట్టుకున్నాను అన్న అనుకున్నవాడు విధులు పెడతాను అంటాడా అసలు నేను ఏది పట్టుకోలేదు అన్నవాడు విడిచిపెడతానంటాడా పట్టుకున్నాను అన్నవాడే విడిచిపెడతాను అంటాడు పట్టుకున్నాను అన్నది జ్ఞానమా అజ్ఞానమా అజ్ఞానం కాబట్టి విడిచిపెడతాను అన్నది కూడా అజ్ఞానం అంచేతనే నేను ఈ సంసారాన్ని విడిచిపెట్టేసుకున్నాను అని హిమాలయాలతో ఎక్కడికో వెళ్ళి ఆ గుహల్లో కూర్చొని కుండలని పైకి లేస్తుంది కిందకు వస్తుంది అంటే ఏదో చెప్తూ లేకపోతే యోగాసనాలు చేస్తూ ఉంటాయి మొత్తం బతుకున్నంతకాలం మీరు యోగాసనాలు చేస్తూ ఉండొచ్చు ఆఖరికి యోగాసనం చేస్తూ చేస్తూ ప్రారంభమవుతుంది ఫిజికల్ లేకపోతే కుండలని పైకొచ్చింది కిందకు వచ్చింది అలాగే వాడు బతుకు తెల్లబాగుతుంది వాడు పట్టుకున్నది నేను పట్టుకున్నాను నేను విడిచిపెట్టుకున్నాను ఇంతే తేడా ఇక్కడ పట్టుకున్నది లేదు విడిచిపెట్టేది లేదు కాబట్టి మీరు ఒక గిచ్చు గిచ్చుకుని సంసారం నుంచి క్రమౌట్ ఆఫ్ ఇట్ అంటే నా అభిప్రాయం మీ బ్యాంక్ అకౌంట్ చింపే సోదరమారేమోనో లేకపోతే ఇంట్లో వాళ్ళతో కలహాలు పెట్టేసుకుని పారిపోమనో దట్ ఈజ్ నాట్ వాట్ ఐ సేఫ్ అది జ్ఞానం లక్షణము కూడా కాదు సన్యాసం మీద చాలామంది శోభనాధ్యాసం ఉంటుంది శోభనాధ్యాస అంటే సన్యాసము మన సమస్యలకి పరిష్కారము అనే ఒక భ్రమ వాడికి ఉంటుంది వాడేదో సంసారంలో ఉంటాడు ఆఫీసులో బాస్తో ఏదో తేడా అయ్యవచ్చో లేదా ఇంట్లో వాళ్ళతో తేడా వచ్చో వాడి మనస్సుకి ఈ ఇల్లు వాకిలి ఈ ఉద్యోగం సద్యోగం ఇది మనకి ససిగా లేదు ససి పొడుట లేదు ససి పొడుట లేదు అన్నదా సరి పొడుట లేదు అన్నారా ససి పొండుట లేదు అనకూడదా అనొచ్చు కదండి ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది సరిపండుట లేదు అని ఉంది ససి అని కూడా తెలుగులో ఉన్నాయి ప్రయోగాలు ఇది నాకు ససి అని అనుకునే మన ఉపాయం ఏమిటి దెన్ వాట్ ఈస్ ది వే అవుట్ ఉపాయం ఏమిటి అంటే వెస్ట్రన్ సొసైటీస్లో అయితే వాడు హిప్పీ అయిపోవడం హిప్పీ అయిపోవడం అంటే నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు భార్య లేదు భర్త లేదు పిల్లలు లేదు పిల్లు పిల్లలు లేదు బ్యాంకు లేదు అకౌంట్ లేదు ఇవన్నీ హిప్పి ఓ సంచం నాలుగు పక్కాలు నాలుగు లావులు పెట్టుకోవడం అమెరికాలో అలా చేస్తారు ఎక్కడికి వెళ్తారంటే గ్వాటిమాల మొదలైన కంట్రీలు ఏవో ఉన్నాయి సెంట్రల్ అమెరిక కంట్రీస్ అక్కడికి పోతారు అక్కడికి పోయి ఫుట్పాత్ మీద కూర్చుని ఏదో ఎక్కడక్కడ సంపాదించి తిని బతుకుతూ ఉంటాం అది అయిపోవడం అదొక ఉపాయం అది ఇండియాలో వర్క్అవుట్ అవుతాం ఇండియాలో చాలా గ్లోరియస్ ఇంకొకటి కదదు సన్యాసం తీసుకోవడం సన్యాసం తీసుకున్నప్పటి నుంచి నేను భార్యని విధులు పెట్టినాను అంటే విధులు పెట్టినట్ట అకౌంట్ చెప్తున్నంత కాలము విధులు పెట్టినట్టే కాదు కాబట్టి నేను నైసే అంటే ఓ మాటని దానిని సరి కోసం ఇంత కథ చెప్పాను నేను మాట ఏమన్నానంటే మీరు దిచ్చుకుని యూ వాక్ అవుట్ ఆఫ్ ది సంసార అని చెప్పారు దాన్ని మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో మీకు అర్థం చేస్తారు కాబట్టి వేదాంత శాస్త్రం కంటే బలమైన ప్రమాణం వచ్చేసి దీన్నేదో ఈ జ్ఞానాన్నంతని తలకిందులు చేసేసుకుందనే మాట ఏమీ లేదు ఇప్పుడు చెప్పండి ప్రమాణోత్పాదిత ప్రమాణం వలన పుట్టిన విద్యా జ్ఞానము ప్రబలం అంతకంటే గొప్ప అదైనా ప్రమాణం వినా ప్రమాణము లేకుండా నశ్యతి నశించదు అంటే మీకు సందేహం కావచ్చు సన్యాసం తీసుకున్న సన్యాసులు ఉన్నారు కదా వాళ్ళ మాట ఏంటంటారు సన్యాసం అన్నది ప్రారంభాధీనంగా ఉంటుంది అది త్యాగానికి త్యాగంతో కంప్లీట్గా త్యాగంతో ముడిపెట్టడానికి ఏమీ ఉండదు ప్రారంభాధీనంగా ఉంటుంది త్యాగం ఉంటుంది త్యాగం చేసి ఇంట్లోనే ఉండిపోతారు కొంతమంది ఆ ప్రారంభం వల్ల కొంతమంది త్యాగం చేసి రోడ్డు ఎక్కుతారు అది ప్రారంధాధీనంగా ఉంటుంది ఇప్పుడు దేహత్యాగం చేసిన వాడు జ్ఞాని ఒక జ్ఞాని దేహత్యాగాన్ని కూర్చు నుండి చేసినాడు ఒకడు మంచం బట్టి చేసినాడు వాట్ ఈస్ ది డిఫరెన్స్ ప్రారంభ డిఫరెన్స్ కాదు జ్ఞానా డిఫరెన్స్ కాదు అలాగే సన్యాసానికి త్యాగా డిఫరెన్స్ త్యాగంలో డిఫరెన్స్ ఉండదు ప్రారధంలో డిఫరెన్స్ ఉంటుంది కొంతమంది ఇంట్లో ఉండగానే సర్వస్వ త్యాగం చేసేసి అలా జ్ఞానముగా ఉండిపోతారు కొంతమంది త్యాగం చేస్తారు ఇంట్లోకి బయటకు పోతారు త్యాగం హృదయంలో ఉంటుంది ఇప్పుడు ఆ పాయింట్ అర్థమైందండి ఓకే కాబట్టి అజ్ఞానము మరొక బలమైన ప్రమాణం చేత ఎప్పుడైతే తిరస్కరింపబడిందో అప్పుడు ఆ జ్ఞానము పూర్తిగా నశించిపోతుంది వేదాంతాత్ వేదాంత శాస్త్రము కంటే ప్రబలం మరింత బలము మానం ప్రమాణము నీక్ష్యతే కనబడుక లేదు కాబట్టి మనకి లోకానుభవం కలదు ఏమిటి లోకానుభవము నేను కర్తను భోక్తను సంసారిని ఇది లోకానుభవము వేదాంత ప్రమాణం వచ్చి ఏం చెప్పింది చూడు నీవు చైతన్య స్వరూపుడము కర్తము భోక్తము కాదు కర్తా భోక్త అనేవి ప్రకృతి ఉంటాయి నీవు ప్రకృతివి కావు నీవు ప్రకృతికి సాక్షి అని చెప్పింది కంటే వేదాంతము బలమైన ప్రమాణం కాబట్టి బలమైన ప్రమాణం వచ్చి ఏం చేసింది అంతకుముందు ఉన్నటువంటి అజ్ఞానావస్థని నశింపజేసేసి గిల్లడం అంటే గిల్లడం అంటే ఏమిటి ఒక వెరిలో ఉంటాడు వెరిలో ఉంటే ఇదంతా బానే ఉందని వెరిగా అలా కూర్చొని ఉంటాడు వీళ్ళు ఒక్క గిల్లు గిల్లితే ఏమవుతుంది ఆ వెరి ధర నుంచి బయటపడిపోతాడు ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఎవరు గిల్లుతాడు ఎవరికి వారే మనమే గిల్లుకుంటే ఆ జ్ఞానం నుంచి మీరు ఈ పని చేస్తుంది నేను చైతన్య చన్మయుడను దేహము మనస్సు ప్రకృతి కర్తృత్వ భక్తృత్వము సంసారము ప్రకృతి ఎందు కలవు నా ఎందుకు లేవు నేను అసంగుడను అది గిల్లు కూడా ట్రై దాట్ ఎవ్రీ సింగిల్ టైం యూ ట్రై దాట్ ఎవ్రీ సింగిల్ టైం యూ సక్సీ మీకు విజయం లభిస్తుంది అసంఘ శస్త్రేణ దృఢైన చెక్ అంటే అదే ఎవ్రీ సింగిల్ టైం యూడుగా ఎవ్రీ సింగిల్ టైం మీరు ఆ బంధం నుంచి బయటపడతారు అయితే వాసనాబలం చేత మళ్ళీ బంధంలోకి వెళ్తారు మళ్ళీ గిల్లు మళ్ళీ గిల్లోడవే ఇంకోసారి గిచ్చుకోవడం దాని నుంచి బయటపడిపోతారు తర్వాత క్రమంగా ఏమిటవుతుందంటే శాస్త్ర శ్రవణము మననము చేసుకోకుంటారు కనుక క్రమంగా ఏమవుతుందంటే ఈ గిచ్చుకోవాల్సినటువంటి సందర్భాలు తక్కువైపోతాయి ఎస్టేజ్ కమ్స్ మీరు అసంగంగా అయిపోతారు అప్పుడు మీరు గృహంలో గృహస్థుగానే ఉండిపోతారా లేకపోతే సన్యాసం చేసుకునే సన్యాసవుతారా అన్నది యార్థాన్ని కొంతమంది గృహస్థులుగానే ఉండిపోతారు నిసర్గదత్త మహారాజు గృహస్థులుగానే ఉండిపోయినారు శ్రీరామకృష్ణులు ఇంట్లోనే ఉండిపోయారు వేరే అఖండాల ను మహారాజు ఇంట్లోనే నడిచి వెళ్ళిపోయిన రామతీర్థ వీళ్ళందరికీ గృహస్థ సన్యాసులు ఇంట్లోనే నడిచి వెళ్ళిపోయిన కాబట్టి అది ప్రారంభాధీనంగా ఉంటుంది అది వాళ్ళ ప్రారంభం సమాధి ప్రారంభం సమస్య ప్రారం అనేక అంశాలు ఉంటాయి కానీ సంసారము అజ్ఞాన కల్పితమైన సంసారము నశించుతా అన్నది అందరికీ సమానం నిసర్గదత్త మహారాజు ఇంట్లోనే ఉండిపోయారు ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న మారి స్మన్ అనే ఆయన సన్యాసం చేసుకున్నాడు భారతానంద ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరు సన్యాసం తీసుకున్నాడు ఆయన గురువు నిసర్గదత్త మహారాజు ఇంట్లోనే ఉండిపోయినాడు అది ప్రారంభాధీనంగా ఉంటుంది దక్పాత్ర సేట్ జ్ఞానం అన్నది అందరికీ సమానము కాబట్టి వేదాంత శాస్త్రము ఈ రకమైన అజ్ఞానాన్ని నశించిన తర్వాత నశింపజేసిన తర్వాత మరేదో శాస్త్రం వచ్చి ఈ వేదాంత శాస్త్రాన్ని కొట్టుపారేస్తుందా నో ఆత్మస్వరూపం విషయంలో వేదాంతం చెప్పేది ఫైనా ఇప్పుడు ఒక పన్ను ఓన్నమ శివాన్ని జపం చేసుకున్నాడు చేస్తుంటే ఓ మహాత్ముడి దగ్గరికి ఓ వైష్ణవ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా నాకు మీరు మార్గదర్శనం చేయమని దండం పెట్టాడు అంటే మనం ఏం చేస్తున్నావు కూడా నాకు పంచాక్షరి జపం అని చెప్పాడు పంచాక్షరీ జపం వల్ల సంసారం నుంచి విముక్తి కలగదు నువ్వు ఏం చేస్తావంటే శంఖ చక్రాలు ముద్రలు వేసుకుని అష్టాక్షరీ జపం చేయమని చెప్పాడు అంటే శంఖ చక్రాలు మన ముద్రలు వేస్తే మంట పుట్టి అది చర్మం కాలిపోయేదో అవుతుంది కదా అంటే మరి మాత్రం దుఃఖం అనుభవిస్తే సంసారం నుంచి బయటపడలేరు కాబట్టి నువ్వు వెంక చేస్తావంటే పెట్టి ఆ టైం రా ఆ ముద్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ గురువు అవి నిప్పుల్లో కాల్చి పెడతారు ఇది ఎక్కడో వాళ్ళ తర్వాత పర్వాలేదు కానీ ఈ ముద్దండి ఆరోగ్యానికి మంచిదని చెప్తారు అది కాల్చి పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదే ఏం అంటే మీ జనరల్ హెల్త్కి మంచిదం జనరల్ హెల్త్ అంటూ ఏమి ఉండదు ఓకే అంటే పడిపోయే కూడా విషయం తెలిసి చెప్పే మాట్లాడ కాబట్టి అది కాలుస్తారు రెండు ముద్రలు ఉంటాయి ఓ ముద్ర శంఖం ముద్ర ఇంకొకటి చక్రం ముద్ర సో ఓ చేతి మీద శంఖము ఓ చేతి మీద ఈ భుజం శంఖం ఈ భుజం చక్రం ఏదో ఉంటుంది కుడియేది గడమేది నాకు జరిగేది తెలియదు ఏదో ఉంటుంది అది వేసేసి ఆ ఇంటి మీద ఏదో రాస్తారు శైబాల మీద రాస్తుంటే కొంత మంట పోతుంది తర్వాత ఓన్నమో నారాయణ మంత్రానికి పుణ్యకి మోక్షం వస్తుంది అంటే ఏమైనా పూర్ణమ శివాయ అని అంటే ఓర్ణమ నారాయణాయ అనే ప్రబలమైన ప్రమాణం వచ్చి అంతకుముందు దాన్ని కొట్టేసింది కదా అలాగే ఆత్మే బ్రహ్మ ఇంకొకటి వచ్చి కొట్టేసుకుందా కొట్టదు అర్థమైంది మీరు కాపిక్ అలాగే దీన్ని వచ్చి రిప్లేస్ చేసేది ఇంకొకటి ఏమీ లేదు కాబట్టి జ్ఞానాన్ని మీరు పొందితే యూ హీచ్ ఫైనల్ గోల్ మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోవడం అనేది ఏది తెలిసిందండి శ్లోకం అనే సిద్ధము ప్రమాణోత్పాదిత విద్యా ప్రమాణం ప్రబలం వినా నశ్యతి వేదాంత ప్రబలం మానమీక్ష్య స్మాద్ేదాంత సంసిద్ధం సదైతన్న బాధ్యతే అంతకాళేప్యతో భూతవికాృతిస్థి తస్మాేదాంతం సదద్వైతన్న బాధ్యతే అంతకాళే తోభూత వివేకాన్ని స్థిత వేదాంత సంసిద్ధం సత్ అద్వైతం నా ధ్యత అంతకాలే అపి అత భూత వివేకా నిర్వృతి స్థిత చూడండి మీరు అద్వైత దర్శనాన్ని చెయ్యాలి మీరు మీరు వేదాంతం చదువుకుని అద్వైత దర్శనమును పొందాలి అంటే రెండవది లేని సత్ అది ఏ సత్యము సద్రూపమైన మనం చాలా చదివాము దాని ఎందు రెండవది భేదము లేదు అది అద్వైతం సత్ దాన్ని మీరు దర్శించాలి ఎలా దర్శించడం మరి ఈ తీర్థమని అంటే మేళ దాంట్లో బొమ్మలు ఏవో అమ్మ కనపొచ్చేది బొమ్మ ఇలా ప్రేమో అది కనుక్కుంటుంది ఆ బొమ్మ ఇటు చూస్తే యంగ్ లేడీ కనపడుతుంది అలా చూస్తే ముసలావిడ కనపడుతుంది అదో బొమ్మ సో ఎంగి అంటే ఆ రోజుల్లో ఉండే సినిమా హీరోయిన్ బొమ్మ అంటున్నాను మేము సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు ఇది ఎలా అందరూ సినిమాలు చూస్తూ ఉంటాను ఆ సినిమా హీరోయిన్ అప్పట్లో ఏదో సాధించుకో లేదో అలాంటి అలాంటి ఫుడ్ కొంచెం పక్కకు పెడితే ఓల్డ్ లేడీ కనబడుతుంది అంటే అలా ఎందుకన్నీ ఇలా పెడితే ఓ బొమ్మ అలా పెడితే ఇంకో బొమ్మ ఎందుకు కనబడుతుంది అంటే ఇలా పెట్టేట ఒక బొమ్మ ఉంది ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ దోస్ లైన్స్ ఆ లైన్స్ నుంచి ఆ బొమ్మ వచ్చింది పక్కకి రిపారనుకోండి అదే లైన్స్ నుంచి మరో బొమ్మ వచ్చాం ఈ లైన్స్ ఆ లైన్ అదే లైన్స్ మీరు చూసే యాంగిల్ని బట్టి ఆ లైన్స్ నుంచి ఆ బొమ్మ ఓలా యాంగిల్ మార్చేపటికి ఇంకో బొమ్మ కనపడుతుంది కానీ లైన్ సర్వే లైన్స్ అంటే తెలుసుకుంటా మీరు గీతలు గీతలే బొమ్మ కింద కనపడతాయి లైన్ ఉంటాయి కానీ ఒక యాంగిల్లో ఓ బొమ్మ ఇంకో యాంగిల్లో ఇంకో బొమ్మ తెలిసిందండి ఇప్పుడు రెండు ఒకేసారి కనపడం మీరు గమనించారో లేదు కనపడితే ఓల్డ్ లేడీ బొమ్మైనా కనపడుతుంది లేకపోతే యంగ్ లేడీ బొమ్మ అయినా కనపడుతుంది తప్ప రెండు ఒకేసారి కనపడం ఎందుకంటే ఇష్టం అండి అదే లైన్స్ లైన్స్ వేరు అయితే వేరు వేరుగా ఉంది ఒకసారి కనపడవచ్చు కానీ రెండు ఒకటే లైన్ సర్వే లైన్ సర్వే అయితే ఈ బొమ్మైనా కనపడుతుంది లేకపోతే ఆ బొమ్మైనా కనపడుతుంది రెండు ఒకేసారి కనపడం త్రాడు పాపుతో కూడా మీకు రెండూ ఒకేసారి కనపడం కనపడితే త్రాడు కనపడింది లేకపోతే పాపు కనపడింది రెండు ఒకేసారి కనపడం అలాగే ఈ రెండు దృష్టాంతాలు తెలిసా అలాగే మీరు బంగారుపు షాపుకి వెళ్ళారు వెళ్తే లేకపోతే కుమ్మరివాడి షాపు కుమ్మరివాడిని కూడా చెప్పచ్చు కానీ బంగారం ఈజీగా తెలుస్తుందని చెప్తున్నా కుమ్మరివాడి మీ చిన్నతనంలో మీరు చూసిన కుమ్మరివాడు కుండలవాడు అంతా ఊహించుకోవాలి మీరు పెద్దలు చూసుంటారు కొంతమంది చూడకపోతే వాళ్ళకి అది ఊహించడం కూడా కష్టం అవ్వచ్చు బంగారం అంటే తేలిక ఊహించుకోవడం అందుకోసం అలా చెప్తున్నా బంగారం షాపుకి వెళ్ళాను వెళితే ఇప్పుడు మీకు ఆభరణమైనా కనపడుతుంది బంగారమైనా కనపడుతుంది రెండు ఒకేసారి కనుక్కోవడం టేకిట్ లెక్ దా దృష్టాంతాన్ని టేకిట్లు అయిద్దా మీకు ఆభరణం కనపడింది అనుకోండి ఇది బాగుంటుంది ఇది మనం కొనుక్కోవాలి అనే కోరిక కలుగుతుంది బంగారం కనపడింది అనుకోండి కోరికే ఉంటుంది బంగారానికి కోరికే ఉండదు అంటే కొనుక్కును పెట్టుకోవాలనే కోరిక ఉండదు ఇంకేదో కోరిక మీరు పట్టుకురాకూడదు అంటే కాదండి దానికి కోరిక పురుతుందండి బంగారం బ్యాగ్లో పెట్టుకోవాలని అలా పెట్టుకురాకూడదు పట్టుకొచ్చి తప్పేమిటంటే దృష్టాంతాన్ని మీరు జడగొట్టిన వాళ్ళు అవుతారు యూ షుడ్ నాట్ స్పాయిల్ ది ఇన్వెస్ట్రేషన్ మీరు దృష్టాంతం జడగొట్టారనుకోండి పాయింట్ నాకు చెప్పడానికి అవకాశం ఈ న్యూస్ ఛానల్స్లో ఫలిట్లాగా చేయకూడదు మాట వనసో దృష్టాంత చెప్తే అది లాగే అట్లాగే ఎటు లాగట్లాగే జరుగులు అనుకుంటారు విషయం దట్ ఈజ్ నాన్ కి పాయింట్ సో మీరు బంగారు పుషాఫ్కు వెళ్తే మీరు బంగారం చూస్తుంటే ఆభరణం కనపడదు ఆభరణం చూస్తుంటే బంగారం కనపడదు అలాగే ఇప్పుడు మీరు ఈ జగత్తుని చూస్తున్నారు చూస్తుంటే అక్కడ ఉన్నది కేవలము సత్తు మాత్రమే సత్తే ఆకాశంలాగా భాషిస్తోంది మీకు అలవాటు పడ్డా అలవాటు పడున్నారు మీరు సత్తుని ఆకాశంలాగా చూస్తున్నారు మీరు సత్తునే భూమిలాగా చూస్తున్నారు సత్తునే పర్వతము సత్తునే నది ఈ రూపాలుగా చూస్తూ ఉన్నారు మీకు నది పర్వతము ఇత్యాదులన్నీ కనపడుతూ ఉన్నంత కాలం సత్తు మీకు దర్శనానికి కాదు మీరు నామరూపాలని తిరస్కరించి సత్తుని దర్శించడానికి ఎప్పుడైతే మీరు అభ్యాసం చేస్తారో శాస్త్రం యొక్క బలం చేత అప్పుడు మీకు నామరూపాలు కనుక్కోవడం ఇప్పుడు నామరూపాలు కనుక్కోవడం ఇప్పుడు కోకిలు కూర్స్తోంది అనుకోండి అదిగో కోకిలా అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని నేను వింటున్నాను అంటే నామరూపాలు కదైతే ఒక పద్య మూడో చెప్తాడు మీరు ధ్యానం చేస్తుంటే కోకిలకు వస్తుందనుకోండి ఆ ధ్వనిని నామరూపములతో సంబంధం లేకుండా అంటే అది కోకిల అనే నామరూపాలను పక్కన పెట్టి అది ధ్వని నేను వింటున్నాను అనే ఇటు నామరూపాలు అటు నామరూపాలు వాటి అన్నింటినీ పక్కన పెట్టి ఫుల్ అలర్ట్నెస్ తోటి అంటే ఫుల్ అలర్ట్నెస్ వస్తే నామరూపాలు ఉండదు ఇంకా మనస్సు ఉన్నప్పుడే నామరూపాలు ఉంటాయి మీరు ఫుల్ అలర్ట్నెస్ తోటి విన్నాడనుకోండి వింటే మీకు ఆ కోకిల కోతలో ఆ సత్వ అనుభవానికి వస్తుంది ఆ సత్తు నందు నేను అది నేను ఫలాన వాడిని అది పక్షి అనే భేదం కూడా ఉండదు అటువంటి సత్తు అనుభవానికి వస్తుంది అంటే అర్థం ఏంటి ఆ ఫోటోని ఇలా ఉన్నదని అలా చెప్పినట్టయి అదే అక్కడి ముందు నేను చూసేవాడిని అవి కోకిలా అవి నేను తింటున్నానన్నప్పుడు అవే అదే సత్వం ఇప్పుడు అదే సత్వం అవే లైన్స్ నుంచే అది వచ్చింది ఇది వచ్చింది అన్నట్టుగా కానీ మీ దృష్టిలో మార్పు వచ్చినప్పుడు ఈ భేదమంతా తొలగిపోయి సత్ అనుభవానికి వస్తుంది ఆ సత్తు రోజు నేను అది అనే డివిజన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు దాన్ని సదద్వైతము అంటారు తెలిసిందండి విషయం చాలాసార్లు చెప్పుకున్నదే కాబట్టి ఆ సదద్వైతము వేదాంత శాస్త్రం మనకి బోధిస్తూ ఉన్నది నామరూప తిరస్కారం చేత అద్వయసత్తుని మనకి శాస్త్రం బోధిస్తోంది నామరూపాలను తిరస్కరించి అద్వయసత్వచ్చింది కదా అద్వయసత్తుని తిరస్కరించి మరొకటి వస్తుందనే మాట లేదు అద్వయసత్తుకు తిరస్కారం అనేది ఉండదు కాబట్టి మీరు ఈ సత్యాన్ని అద్వయ సద్రూపంగా మీరు పరమాత్మను దర్శించటం అనేది జీవితం అంతమయ్యే లోపులో విహట కాబట్టి నామరూప తిరస్కారం చేస్తూ నామరూపాలని మీరు పట్టుకుని ఉన్నంత కాలం మీకు సత్ యొక్క దర్శనము కాదు రెండు ఒకేసారి కనపడవు అది మర్చిపోకూడదు చీకటి వెలుగు ఒకేసారి ఉండదు కాబట్టి ఆ విధంగా ఎవరైతే భూత వివేకాన్ని చేస్తారో భూత వివేకము ఉండేవాటికి పృథివీ కాదు సత్ యాజ్ పృథివీ ఎందుకంటే పృథివీ అన్నది కూడా మీ యొక్క సెన్సేషన్ రూపంగానే మీకు తెలుస్తూ ఉంటుంది మీ సెన్సేషన్ అంటే అది సఖ్యతే సఖ్యతే ఒక సెన్సేషన్ అయినది మీరు శబ్దాన్ని వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న సఖ్యతే శబ్దరూపంగా మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి శబ్దరూపంగా అనుభవానికి వచ్చింది కాబట్టి నామరూపాలను పట్టుకుంటారా లేకపోతే ఆ శబ్దానికి శబ్దానుభవానికి మూలంలో ఉండే జ్ఞానాన్ని పట్టుకుంటారా కాబట్టి ఒకసారి ఆ సద్పమైన పరమాత్మను అనుభవానికి తీసుకొచ్చి అనుభవానికి వస్తే అంతకాలేది ఇంకా మళ్ళీ అది తొలగిపోయే ప్రసక్తి లేదు కాబట్టి మనం ఏం చేయాలి భూత వివేకాన్ని పంచభూత వివేకాన్ని బాగా అభ్యాసం చేయాలి పంచభూత వివేకము అనగానే ఆకాశం వాయురూపంగా సత్ ఇప్పుడు వాయువు నీకు ఎలా అనుభవానికి వచ్చింది అది ముఖం మీద తగిలినప్పుడు స్పర్శను బట్టి అనుభవాలు ఉంటుంది స్పర్శలో మీకు ఎలా అనుభవానికి వస్తుంది ఉంది అన్నట్టుగా అనుభవానికి వస్తుంది కదా కాబట్టి సర్ ఇక్కడి నుంచి అక్కడ నడిచి వెళ్తున్నారు అంటే అవకాశము ఉంది వేడి అనుభవానికి వచ్చింది అంటే వేడి రూపంగా ఉంది ఉన్నదేదో ఉన్నది వేడి రూపంగా అనుభవానికి వచ్చింది ఉన్నదేదో ఉన్నది నెక్లెస్ ఉన్నదేదో ఉన్నది నెక్లెస్గా పెట్టుకున్నాను ఉన్నదేదో ఉన్నది కంకణ రూపంగా పెట్టుకున్నాను అన్నట్టుగా ఉన్నదేదో ఉన్నది పుంథివీ రూపంగా అనుభవానికి వచ్చింది ఉన్నది వాయు రూపంగా అనుభవానికి వచ్చింది ఉన్నది వేడి రూపంగా అనుభవానికి వచ్చింది ఉన్నది స్పర్శ రూపంగా అంటే నీళ్ల రూపంగా తడి రూపంగా అనుభవానికి వచ్చింది తడి రూపంగా అనుభవానికి వచ్చేది ఏదైనా ఆ నీరు అనే పేరుతో చలామణిలో ఉన్నది వేడి రూపంగా అనుభవానికి వచ్చేది ఏదైనా ఆ సత్తె అగ్ని అనే పేరుతో చలామణి అవుతోంది స్పర్శ రూపంగా అనుభవానికి వచ్చేది ఏదైనా ఆ సత్తె వాయురూపంగా అవుతోంది అని సర్వమును సద్రూపముగా మీరు దర్శించవలము ఈ దేహము ఈ మనస్సు ఈ సంకల్పములు ఇది నామరూపాలు వీటి ఎందు తాతాత్మ్యాన్ని అనుభవిస్తూ కాలము నేను అనే దాంట్లో నివి దాగి ఉన్న సత్తు కూడా అనుభవానికి రాదు నేనులో నేనులో కూడా మీరు నామరూప త్యాగం చేసేస్తే అది నేను లేకుండా పోతుంది నేను అగ్రిటరేట్ అయిపోతుంది అది జరిగిపోతుంది అహంకార మహకారాలు జరిగిపోతే నేను చెరిగిపోతుంది నేను అన్నది నామరూపాలు నేను ఎప్పుడైతే చెరిగిపోయిందో ఏం మిగులుతుంది కాబట్టి ఆ విధంగా నేను అనే అనుభవంలో కూడా శక్తియే దాగి ఉన్నది జగత్తు యొక్క అనుభవంలో కూడా శక్తియే దాగి ఉన్నది ఆ ఫోటోని చూసేటువంటి ఆ యాంగిల్లో మార్పు వస్తే సరిపడుతుంది ఓకే అది శ్లోకం తస్మాత్ అందువలన వేదాంత సంసిద్ధం వేదాంత శాస్త్రము చేద్ధించిన అద్వైతం రెండవది లేని సత్ సద్రూపమైన పరమాత్మ అంతకాలేపి మృత్యుకాలమునందు కూడా నాధ్యతే తిరస్కరించబడదు కాబట్టి ఒక జీవితకాలం జ్ఞానస్వరూపుడుగా మిగిలి ఉంటాడు జ్ఞానిని జీవన్ముక్తుడి గురించి చెప్తున్నాను ఆ జీవన్ముక్తుడు సర్వమును సద్రూపంగా దర్శిస్త ఆ సత్తు తానే అనే అంటే ఆ సత్తునందు తన వ్యక్తిత్వమును కూడా విలీనం చేసి సత్తు మాత్రమే గలదు సాక్షిభావంలో మీకు సత్తు అనుభవానికి వస్తుంది ఆ విధంగా ఉన్నట్లయితే మృత్యు సమయంలో దేహానికి ఏదో అవుతోంది కదా ఆ సద్రూపమైన విషన్లు ఏదైతే ఉందో అది తిరస్కరింపబడి మరోటేదో అవుతుంది అనే మాట తప్పు అలా ఏమీ కాదు ఆ మహాత్మను స్వద్రూపుడుగానే ఉంటాడు దేహం దాటిని దేహం పోతుంది దేహం అంటే ఏమిటండి ఉడితే పంచభూతాలను ఒక చోట చేర్చి అలా దాన్ని పేరిస్తే దేహం అనేది ఒకటి తయారైంది అలా ఒక చోట చేర్చి పేర్చింది కూడా మనస్సే మనస్సే దేహాన్ని నిర్మాణం చేసి నామరూపాలు మనస్సులో ఉండే ఒకనొక నామరూపాలకి దేహంపే మనస్సులో ఉండే ఇంకో నామరూపాలకి జగత్ నామరూప తిరస్కారం చేసినప్పుడు దేహం కూడా తిరస్కరింపబడుతుంది ఇట్ గోస్ బైట్ సో డైనమిక్స్ అత ఇందువలన భూత వివేకా పంచభూత వివేకము వలన నిర్వృతి ఆనందము స్థిత నిశ్చితము కాబట్టి మీరు దేహమే లేము అని అనుకుంటూ ఉన్నంత కాలము సంసారబంధము తప్పదు ఈ పంచభూతములు దేహము ప్రకృతి నేను పంచభూతముల కంటే వివిక్తమైన అంటే విలక్షణమైన శుద్ధ చైతన్య స్వరూపులను అనే ఆత్మ అనాత్మ వివేకం ఇక జగత్తులోకి రండి ఇవి పంచభూతములు కానీ ఆ పరబ్రహ్మ అద్వయ సత్తే ఒక చోట పృథివిగా అంటే అర్థమేటో తెలుసునండి పృథివీ సత్త బంగారమే నెక్లెస్ గా ఉన్నది అంటే రూపంలో ఉన్న బంగారం అంతే తప్ప మరొకటి కాదు అలాగే పృథివీ రూపము అంటే పృథివీ రూపంగా ఉన్న సత్ మరొక చోట వాయు రూపంగా ఉన్న సత్ ఇంకో సందర్భంలో ఆకాశ రూపంగా ఉన్న సత్ ఆ పరమాత్మయే ఇన్ని నామ రూపములుగా ఉన్నది దీన్ని బ్రహ్మ సర్గ వివేకము అక్కడ పంచభూతం వివేకం చేస్తాం ఇక్కడ పంచభూతం వివేకం చేస్తాం ఎప్పుడైతే మీరు వివేకం చేస్తారో ఉన్నదంతా ఒకే పరమాత్మ ఆ పరమాత్మయే ఒకవైపు ద్రష్టగా ఇంకొక వైపు దృశ్యంగా ఆ దృశ్యంలో కూడా అనేక రూపాలుగా భాషిస్తోంది నా ఇందు కూడా నేను ఇది నేను అది నేను ఫలాన నేను శుచి నేను దుఃఖి అనేక రూపాలుగా భాషిస్తోంది ఈ భాషించేది సత్యము కాదు అని ఆ వివేకాన్ని బట్టి వీడు శాంతి స్వరూపుడై ఉంటాడు శాంతి అంటే దానికే నిర్మృతి అని పేరు అంటే ఈ సుఖదు ఈ ప్రవాహము ఈ శోకములు భయములు ఇవన్నీ కూడా అంతమైపోతాయి ఈ సంసారంలో ఏవేవో అంధవిశ్వాసాలు పెట్టుకోవడం ఎవేవో భయాలతో బతుకుతూ ఉండడము ఎవేవో శోకాలు పెట్టుకుని బతుకుతూ ఉండడము ఇదంతా కూడా అజ్ఞానం తప్ప కాదు అదంతా తొలగిపోయి మీరు శాంతావస్థలో ఆనందస్వరూపుణి మిగిలి ఉంటాడు కాబట్టి భూత వివేకము నాకు ఇంతటి శక్తి కలదు కనుక భూత వివేకాన్ని గట్టిగా చేయండి అనే అభిప్రాయం తస్మాత్ వేదాంత సంసిద్ధం సతద్వైతన్న బాధ్యతే అంతకాళే పతో భూత వివేకా నివృత్తి స్థిత గుం బ్రహ్మ ఎత్తత్ పంచకోషవికతం శక్యం తోశపంచకం ప్రవ్య దూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యో శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్రో నమ